నాహం కర్త హరిహి కర్త ఇరవయవ అధ్యాయం శ్రీవారి నామం నా మీద జనం రాళ్ల వర్షం కురిపించారు అది కూడా తిరుమలలో శ్రీనివాసుడి ఆలయ మహద్వారం ముందే జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద జనం రాళ్లతో దాడి చేయటం అదే మొదటిసారి ఊహించిన ఈ పరిణామాన్ని గమనించి ఏం చేయాలో ఆలోచించే లోపల నన్ను కాపాడాలని అడ్డుపడిన విజిలెన్స్ ఆఫీసర్ ఢిల్లేశ్వరరావు మరో సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడ్డారు నిమిషాల్లో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది రక్షణ వలయంలా ఏర్పడి నన్ను ఆలయం లోపలికి తీసుకువెళ్లారు ఈ గొడవ మూలంగా తిరుమల వెంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చిన భక్తుల క్యూని స్తంభింపజేయాల్సి వచ్చింది పైగా ఈ గొడవ అంతా శుద్ధమణ్యేదాకా మహాద్వారం తలుపులు మూసివేయాల్సి వచ్చింది ఇదంతా జరిగింది పంతొమ్మిది వందల ఇలా ధర్మదర్శనం నడుస్తుండగా అకస్మాత్తుగా గా భక్తుల క్యూని స్తంభింపజేసి మహద్వారం తలుపులు మూసివేయడం అప్పటికి రెండోసారి పంతొమ్మిది చివరిలో కూడా ఇలాంటిదే మరో గొడవ జరిగింది నడుస్తూ నడుస్తూ ఉన్న క్యూలోనే భక్తుల కళ్ళ ముందే అదే మహద్వారం దగ్గర టీటీడీ సిబ్బందికి పోలీసులకి మధ్య ఘర్షణ చెల్లైంది క్షణాల్లో కొట్లాటి తీవ్ర రూపం దాల్చడంతో మహద్వారం తలుపులు మూసివేసాను నిజానికి ఈ సంఘటనలు రెండు కాకతాళీయంగా జరిగినవి కావు అసలు జరిగింది ఏమిటంటే తిరుమల వెంకటేశ్వరుడు వారంలో అన్ని రోజులు వెడల్పాటి తెల్లటి కర్పూర నామంతో దర్శనమిస్తాడు ఒక గురువారం రాత్రి పూలంగి సేవ తర్వాత దర్శనంలోను మర్నాటి ఉదయం అభిషేక సమయంలోను అభిషేకానంతర దర్శన కాలంలోను మాత్రమే నామం లేకుండా స్వామివారి నిజ రూప దర్శనం సాధ్యపడు దీన్నే నేత్ర దర్శనం అని నిజపాద దర్శనం అని అంటారు ఈ నామం కూడా వైష్ణవులలోని వడగలై తెంగలై అనే రెండు శాఖల వారి సాంప్రదాయాన్ని కలుపుకుంటూ అటు వై ఆకారముగాక ఇటు యు ఆకారము కాని విధంగా మధ్యస్థంగా ఉంటుంది ఈ మధ్యలో కస్తూరి తిలకం ఉంటుంది అలా కర్పూర నామాన్ని వైకి యుకి మధ్యస్థంగా ఉండేలా తీర్చిదిద్దటం ఎంతో నైపుణ్యంతో కూడుకున్న పని పైగా ఒకసారి పెట్టిన నామం మళ్ళీ వారమా అభిషేకం జరిగేదాకా అలాగే ఉండాలి కూడా నేను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న కాలంలో చాలామంది భక్తులు ఈ నామం గురించి నా దృష్టికి తీసుకొస్తూ ఉండేవారు అనేక మంది అపరిచిత భక్తులు లెటర్స్ రాసేవారు పరిచయస్తులు చర్చకు దిగేవారు ఇంతకీ వాళ్ళందరి వాదనల్లో సారాంశం ఏమంటే శ్రీవారి నామం కాలక్రమేణా బడల్పుగా పెరిగిపోయి పెరిగిపోయి చివరికి స్వామివారి నేత్రాలు కనబడకుండా పోయే స్థాయికి చేరుకున్నది స్వామివారి నేత్రాలు దర్శించాలంటే గురువారం నాడు పూలంగి సేవ సందర్భంగా నామం చిన్నదైనప్పుడే కొంతవరకు సాధ్యపడుతుంది లేదంటే శుక్రవారం నాడు అభిషేక్ కాలంలో పూర్తిగా నామరహితమైన నేత్రల్ని అలంకరణ పాదాలతో పాటు దర్శించుకోవాలి ఈ నామం గురించి నా దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళంతా పురాతన కాలం నాటి పెయింటింగ్స్లో వెంకటేశ్వర స్వామిని చూపించి అప్పటి నామం చాలా చిన్నదని ఇప్పుడు కూడా అలా చేయకూడదని వాదిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై నేను టీటీడీలో చేరిన కొత్తలో ఈ విషయాన్ని పట్టించుకోలేదు కానీ కాలక్రమేణా ఇలా చెప్పేవారు పెరుగుతుండటంతో నాకు కూడా ఈ విషయంపై ఆసక్తి పెరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనభై కాలంలో నేను ఈ నామం విషయంలో సుదీర్ఘమైన అధ్యయనం చేశాను టీటీడీ రికార్డుల్లోనూ బయట భక్తుల దగ్గర లభించిన శ్రీనివాసుడి ఫోటోల్ని పెయింటింగ్స్ని డ్రాయింగ్స్ని నిశితంగా పరిశీలించాను అలాంటి పురాతన కాల చిత్రాలన్నింటిలోనూ శ్రీవారి కర్పూర నామం వెడల్పుగా సన్నదిగానే ఉంది కొన్నింటిలో కళ్ళు పూర్తిగా కనపడుతున్నాయి కొన్నింటిలో కళ్ళు చాలా వరకు కనపడుతున్నాయి అప్పుడిక ఈ వెడల్పాటి కర్పూర నామం ఎప్పుడు ప్రాక్టీసులోకి వచ్చింది అని విచారించాను అర్చకులు మిరాశీదారులు జీఎం సైతం తాము ఆ పెయింటింగ్స్లోని సన్నని నామం గురించి ఎరగమని తమకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఈ వెడల్పాటి నామమే స్వామివారికి ధరింపజేస్తున్నామని తేల్చి చెప్పేశారు మరైతే ఆ పురాతన చిత్రంలో శ్రీవారి నామం సన్నగా ఎందుకుంది ఈ ప్రశ్నకు వారంతా ఇచ్చిన ఊహాజనితమైన జవాబు ఏమిటంటే స్వామివారి విగ్రహానికి ఫోటోలు తీయడాన్ని అనుమతించరు ఇది ఫోటోగ్రఫీ అనేది మనకు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచే ఉన్న పరిస్థితి అందువల్ల అంతకు ముందు కానీ ఫోటోగ్రఫీ అందుబాటులోకి వచ్చిన తర్వాత కానీ ఆసక్తి ఉన్న చిత్రకారులు గర్భగుడిలో కూర్చుని తిరుమలేశ్వరి చిత్రాన్ని స్వయంగా చూస్తూ చిత్రీకరించుకుంటూ ఉండేవారు అలా చిత్రకారులు తమ తమ కంటికి ఎలా కనపడితే అలా లేదా ఎలా తమకు ఇష్టమైతే అలా శ్రీవారి నామాన్ని చిత్రిస్తూ వచ్చారు అందుకే పాత పెయింటింగ్స్లో నామం అలా ఉంది ఈ వివరణ నాకు సంతృప్తి కలిగించలేదు అందుకే ఇంకా నిష్ణాతులైన ఆచార్య పురుషుల్ని ఆస్థాన విద్వాంసులైన పండితులని కూడా ఈ విషయంలో సరైన సమాచారం అందించవలసిందిగా అభ్యర్థిస్తూ లెటర్స్ రాశాను ఫలితం లేకపోయాను ఇంతలో నేను ఇలా నామం పుట్టుపూర్వత్తరాల గురించి వాకప్ చేస్తున్న సంగతి తెలుసుకున్న భక్తులు కొంతమంది నా దగ్గరకు వచ్చి శ్రీవారి నేత్ర దర్శనం కోరుకునే భక్తులు పూలంగి సేవ అభిషేక సేవ అభిషేకానంతర సేవ కాలంలో మాత్రమే రుసుముజ్జల నుంచి ఆ పొందగలగడం న్యాయం కాదు మీ హాయంలోనైనా వారంలో అన్ని రోజులు అన్ని స్థాయిల్లో భక్తులు ఎలాంటి సేవలతో నిమిత్తం లేకుండా శ్రీవారి నేత్రాలను కొంతవరకైనా దర్శించుకునే అవకాశం కల్పించండి అంటూ సలహాలు వచ్చారు ఈ సలహా నచ్చింది నేను తోటి గారితో తోటి చర్చించాను పాత పెయింటింగ్స్ వాళ్ళకి చూపించి వాటిల్లో ఉన్నట్లుగా నామం ఎందుకు సన్నగా పెట్టకూడదు అలా చేస్తే భక్తులంతా వారమంతా ఈ శ్రీవారి నేత్రాలని ఆనందంగా దర్శించుకుంటారు కదా పైగా ఇంత ఉడల్పాటు నామం పెట్టడానికి బట్టే సమయంలో సగంకాలాన్ని మాత్రమే వెచ్చించి సన్ననామాన్ని పెట్టేయచ్చు అలా ఓ పదిహేను ఇరవై నిమిషాలు ఆదా చేసి ఆ కాలాని కాలాన్ని ధర్మదర్శనానికి కలిపితే రోజుకి మరో ఐదు ఆరు వందల మంది భక్తులు శ్రీనివాసుని దర్శించుకోవచ్చు కదా అలా ఎందుకు చేయకూడదు అంటూ తరచూ ప్రశ్నిస్తూ వచ్చాను నా వాదన అంతా విన్న మీదట వాళ్లకు ఇదేదో అభ్యంతరం పెట్టవలసిన విషయంగా కనిపించలేదు మీ ఇష్టం అన్నారు అంతే నామం సైజు తగ్గింపజేయాలని నిర్ణయం తీసుకున్నాను అయినా వెంటనే అమలు చేసే ధైర్యం చేయలేకపోయాను చివరికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్ ఆరంభంలో అర్చక స్వామికి అభిషేకం తర్వాత నామాన్ని సన్నగా పెట్టండి అక్టోబర్ ఎనిమిది విజయదశమి నాడు బ్రహ్మోత్సవాల చివరి రోజు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కూడా ఆ రోజే దాంతో ఆ రోజు భక్తుల రద్దీ చాలా విపరీతంగా ఉంది ఆ ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో నేను తిరుమల కొండ మీద క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉండగా ఎవరో ఫోన్ చేసి ఆలయం దగ్గర పెద్ద గొడవ జరుగుతోందని చెప్పారు ఆకమేఘాల మీద నేను ఆలయం దగ్గరికి వెళ్లేసరికి పరిస్థితి చాలా బీభత్సంగా ఉంది దర్శనాలు ఆపేశారు మహద్వారం తలుపులు మూసేశారు నేను వెళ్లి మహద్వారం తలుపులు జరిపించి లోపల ప్రవేశించిన మరుక్షణం అక్కడ బైఠాయింపు సాగిస్తున్న టీటీడీ ఉద్యోగులంతా నా చుట్టూ చేరిపోయారు కసి ఆవేశం ఉద్రేకం ఉద్వేగం నిండిన కంఠాలతో వాళ్లంతా పోలీసుల మీద విరుచుకుబడ్డారు వాళ్ల కథనం ప్రకారం బ్రహ్మోత్సవాలలో డ్యూటీ మీద వచ్చిన ఒక రిజర్వ్ పోలీస్ ఆఫీసర్ సకుటుంబంగా శ్రీవారిని దర్శించుకోవడం కోసం నేరుగా మహద్వారం గుండా వెళ్లాలని ప్రయత్నించాడు ఆలయ సిబ్బంది అతన్ని ఆపి మీ అనుమతి పత్రం చూపించండి అని అడిగేసరికి అతనికి కోపం వచ్చింది అడిగిన వాడిని నాలుగు చిట్లు తిట్టి పక్కకు తోసేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు దాంతో ఆలయ సిబ్బంది నలుగురు చేరి అతన్ని నిరోధించేశారు అతను ఆ అవమానం భరించలేక వెనక్కి వెళ్లిపోయి మరో పది నిమిషాల్లో తన రిజర్వ్ పోలీస్ బలగంతో సహా ఆలయం మీద దాడి చేస్తున్నంత విసురుగా వచ్చాడు వాళ్లంతా బూటుకాళ్లతోటి ఆలయంలోకి చొచ్చుకుపోయి కంటికి కనపడిన ప్రతి టీటీడీ ఉద్యోగిని చిత్రబదారు విచక్షణారహితంగా లాఠీలతో కుట్టారు ఆలయ ప్రాకారం లోపల స్వైర విహారం చేశారు అనూహ్యమైన ఈ దాడి వార్త క్షణాల్లో తిరుమలలో వ్యాపించడంతో ఆలయం బయట ఉన్న టీటీడీ సిబ్బంది పరిగెత్తుకు వచ్చి ఆలయంలోని ఇతర సిబ్బందితో కలిసి ఈ రిజర్వ్ పోలీసు దళంతో తలపడ్డారు హోరాహోరీ కొట్టుకున్నారు రెండు వైపులా కొంతమంది గాయపడ్డారు చివరికి టీటీడీ సిబ్బంది ధాటికి తట్టుకోలేక పోలీసు దళం మహద్వారం బయటకు వెళ్లిపోయారు అయితే ఈ పోలీసు దాడికి నిరసనగా టీటీడీ సిబ్బంది ఆలయ మహద్వారం తలుపులు మూసేసి లోపల బైఠాయింపు జరుపుతున్నారు ఈ కథంతా విన్నాక నాకు కూడా మనసు పాడైపోయింది నా ఆదుర్దంతా ముందుగా క్యూలో ఉన్న భక్తుల దర్శనం ఆగకూడదు అది కొనసాగాలంటే మహద్వారం తెలిపి తెరవాలి అవి తెరవాలంటే ఆలయ సిబ్బందిని ఒప్పించాలి కానీ వాళ్ళు నా మాట వినే మూడ్లో లేరు తక్షణం ఆ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి ఇంకేదో చేసేయాలి ఇది వాళ్ళ డిమాండ్ ఎలా సరే నాకున్న అధికారాలను ఉపయోగించి తక్షణం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ల చేత ఒక జాయింట్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చాను ఎంక్వైరీ ఆ సాయంత్రానికి పూర్తయిపోయేలా చూస్తానని హామీ కూడా ఇచ్చి అతి కష్టం మీద మహద్వారం తలుపులు తెరిపించడానికి సిబ్బందిని ఒప్పించగలిగాను మొత్తం మీద మరో పదిహేను ఇరవై నిమిషాల తర్వాత దర్శనం మళ్లీ ప్రారంభమైంది ఆ సాయంత్రానికి విచారణ పూర్తయింది ఆ దుర్ఘటనకు బాధ్యులైన కొంతమంది మీద తగిన చర్యలు తీసుకోవడం కూడా జరిగింది కానీ ఆ సంఘటనతో చెదిరిపోయిన నా మనసు కుదుట చాలా కాలం పట్టింది కొన్ని నెలలు గడిచాయి ఈ మధ్య కాలంలో మళ్లీ భక్తుల దగ్గర నుంచి నామం గురించి గుర్తు చేస్తూ లెటర్స్ వస్తున్నాయి ఎందుకో ఒక భక్తుడు ఎన్నిసార్లు మీ దృష్టికి తీసుకొచ్చినా మీరు నామాన్ని పాతకాల నాటి సైజుకు ఎందుకు తగ్గించరు అంటూ ఝాడిస్తూ రాసిన ఓ లెటర్ చూడగానే నాకు మళ్ళీ ఆ నామం విషయం గుర్తు నిజమే సుమా తగ్గించాలనుకు నిర్ణయం తీసుకున్నాను అర్చకులకు చెప్పాను కూడా అయినా ఎందుకు అమలు కాలేదు ఇలా అనుకున్న తర్వాత వచ్చిన మొదటి శుక్రవారం నాడు అర్చకులకు చెప్పాను శ్రీవారి కర్పూర నామం ఇవాళ నుంచి సన్నగా చేయండి శ్రీవారి నేత్రాలు వారమంతా బాగా కనబడాలి అలాగే అన్నారు రుచికస్వామి ముందే ఆలయం ఎదురుగా ఉన్న సన్నిధి వీధిని విస్తరించే విషయంలో టీటీడీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ స్థానిక వ్యాపారులు కోర్టులో కేసు వేసి తీసుకొచ్చిన స్టే ఉత్తర్వుల్ని హైకోర్టు తొలగించింది దాంతో ఆ శుక్రవారం ఉదయమే టీటీడీ రెవెన్యూ ఇంజనీరింగ్ విభాగాల సన్నిధి వీధిలో పాత నిర్మాణాలని నేలకూల్చే కార్యక్రమం మొదలుపెట్టారు క్షణాల్లో ఈ కార్యక్రమం ఊపందుకుంది ఆ మధ్యాహ్నం నేను మహద్వారం దగ్గర నిలబడి స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాను అంతా సవ్యంగా జరుగుతున్నట్లుగానే ఉంది అనుకుంటున్నాను శివాలను ఎక్కడి ఒక రాయి నా వైపు తీసుకువచ్చింది అటు తల తిప్పి చూశాను ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఒక పెద్ద జన సన్నిధి విడల్పి చేయించడం కోసం పాత దుకాణాలు కూలగొడుతున్నామన్న కడుపు మంటతో వ్యాపారులు తిరుమల స్థానిక కలిసి మూకమ్మడిగా నా మీద రాళ్లు రుగుతున్నారు అరేరే రే ఇవారి మీద రాళ్ళు రా అంటూ మా విజిలెన్స్ ఆఫీసర్ ధిల్లేశ్వరరావు ఇతర సెక్యూరిటీ సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి నాకు రక్షణ ఇవ్వాలని చూశారు ఫలితంగా ఢిల్లేశ్వరరావుతో సహా కొంతమంది రాళ్ల దెబ్బలు తిన్నారు కొన్ని రాళ్లు క్యూలోని యాత్రికుల మీద పడ్డాయి కేకలు అరుపులు నిరసన నినాదాలతో ఆలయ సన్నిధి ప్రతిధ్వనిస్తోంది రాళ్ల వర్షం ఆపడం కోసం టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది గాలిలోకి కాల్పులు జరుపుతూ ఆ సమూహాన్ని చదరగొట్టడానికి వెళ్లారు మరికొందరు వెంటనే దర్శనం క్యూని నిలిపేసి మహద్వారం తలుపులు మూసేశారు కొద్ది నిమిషాలు గడిచాక పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి దాడి చేసిన వాళ్ళందరినీ తరిమేశామని దుకాణాల నిర్మూలన నిరాఘాటంగా సాగిపోతుందని చెప్పాక అప్పుడు మహద్వారం తలుపులు తెచ్చారు కానీ ఈ సంఘటనతో నేను అవాక్కైపోయాను మహద్వారం ముందు రాళ్లవర్షమా సెక్యూరిటీ సిబ్బంది కాల్పులు జరపటమా సమయం సమయంలో మహద్వారం తలుపులు మూసివేయటమా దర్శనం క్యూని స్తంభింపజేయటమా ఏమిటి వైపరీత్యం ఆలోచించిన కొద్దీ నా మెదడు మొద్దు బారికి పోయింది అచేతనంగా అన్యమనస్కంగా ఆలయంలో అలా ఎంతసేపు ఉండిపోయానో తెలియదు ఆ ఆందోళన నుంచి మనస్సు ఉపశమనం కోసం శ్రీవారి దర్శనం చేసుకుందామని గర్భగుడిలోకి వెళ్ళాను స్వామివారిని చూస్తూ ఎందుకు ఇలా జరిగిందో స్వామి అనబోతున్నాను ఆశ్చర్యం స్వామివారి కర్పూరణం సన్నగా అతిసన్నగా విప్పారణ నేత్రాలు కనిపించేలా ఉంది నేను కోరినట్లుగా ఒక శుక్రవారం సాయంత్రం అలాంటి నేత్ర దర్శనం జరగడం అదే మొదటిసారి ఆయన ఎందుకో నాలో ఆ ఆనందం కలగటం లేదు ఎక్కడో ఏదో ఆందోళన నా మానసిక పరిస్థితి గమనించిన సీనియర్ అర్చక మిరాసీదార్ నా దగ్గరకు వచ్చి సన్నగా అంటున్నారు కొన్ని మాసాల క్రితం మీరు చెప్పారని నామం సైజు తగ్గించండి అలా చేసిన కొన్ని గంటల్లోనే ఆలయ సిబ్బందికి పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది మహద్వారం తలుపులు మూసేసి దర్శనం నిలిపేయాల్సి వచ్చింది అక్కడితో మీకు చెప్పకుండానే కర్పూర నామం సైజు తగ్గించే కార్యక్రమాన్ని మేము విరమించుకున్నాం ఈవేళ మళ్లీ మీరు ఆదేశించారని మరోసారి నామం సైజు తగ్గించాం ఈసారి మీ మీదే దాడి జరిగింది మహద్వారం తలుపులు మళ్లీ మూసేయాల్సి వచ్చింది దర్శనాలు నిర్పించాల్సి వచ్చింది అందుచేత ఆ మాటలు వింటూ సాలోచనగా తలపంకిస్తున్నాను క్రమంగా నాలో ఆందోళన తగ్గుతోంది అర్చకులతో నేను ఇంకేమీ అనలేదు వచ్చేసాను వెంటనే అర్చకులు ఆ నామాన్ని ఇప్పుడు కనిపిస్తున్న విధంగా యథాతథ స్థితికి తీసుకువచ్చేశారు ఇంకెప్పుడు ఆ విషయం నేను ఎవరి దగ్గర ప్రస్తావించలేదు